కీర్తన సంఖ్య మూడు వందల నాలుగు పంచేంద్రియములనే పట్టణ స్వాములాల కొని తించరో బరవు తగిన సంసార సముద్రములోన తిరిగాడి బిగు దేహపుటోడ బేహారిడ జగతి పుణ్య పాపపు సరుకులు తెచ్చినాడ దిగి బూతురేవున తీరుచరో సుంకము అడరి గుణత్రయములనేటి తెడ్డులచేత నడుమనిన్నాళ్ళ దాక నడపినాడ కడుచంచలములనే గాలిచాపలెత్తినాడ పెడమాయపు సరకు వెలకీయరో ఆతుమయ నేటి కంభమంతరాత్ముడికి ఉండి నీతితో మమ్ము కాచుక నిలుచున్నాడు అతడే స్త్రీవెంకటేశుడటు మాకు మీకు కర్త ఘాతమాని ఇంక మాకు కడుగుణమియరో